శ్రీ గురుభ్యో నమరి ఓ గణానా గణపతిజింహవామహే కవి కవీనాశ్రవస్తమో జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణ స్ప ఆనశ్వం మూత శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ అస్మదాచార్యపే గురు పరంపరా క్షేత్రాపిత క్షేత్రేత్రర్త మమ మానవుడు లోకాన్ని పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండి ఈ లోకాలన్నింటినీ పాలిస్తూ ఉండే ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఏదో తెలుసుకునే ప్రయత్నం సాక్షాత్ పంచుకోవాలనో ధ్యానించాలను ఏదో రకంగా మనకు దూరంగా ఉన్నాడని ఈశ్వరుడు దూరంగా ఉన్నాడని నిశ్చయించి ఐశ్వర్యుని చేరుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నం చేసి వాడు ఎవరు తాను తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మటుకు చేయాలి ఇల్లు విడిచి నేల విడిచి సాము అని తెలుగులో సాగుతారు అలాగే నేల విడిచి సాము తప్పే ఉందని వీడు అడగచ్చు ఎంత తప్పే ఎందుకంటే తన స్వరూపం తెలియకుండా తన గురించి తనకు అన్ని రకముల తప్పుడు ధారణలను కలిగి ఉండి తన దేహమే దేహమునకు తనకు తన వివేకము తెలియకుండా దేహంతో సాధార్థము చెంది అటువంటి దేహాభిమానంతో గుస్తో జగత్తును మీరు తెలుసుకున్నట్లయితే మీకు తెలిసి జగత్ అంతా కూడా తప్పుల కడక అది సత్యంగా మీరు జగత్తను తెలుసుకోలేను మీరు ఎంతసేపటికి మీరు ప్రాజెక్ట్ చేసిన దానికే జగత్తని పేరు పెట్టుకుని ఇంకా జగత్తని భ్రమపడమే అలాగే తన స్వరూపం తెలుసుకోకపోతే నాకు దేవుడు దూరంగా ఉన్నాడనే ఒక భ్రమలో మనిషి జీవిస్తూ తన స్వరూపం తెలుసుకుంటే దేవుడు తను ఆరాధించే దేవుడు దూరంగా లేడు తన ఎన్నే అని తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి వేదాంతంలో భగవద్గీతలో జగత్తు గురించి తెలుసుకునే ఫోకస్ తక్కువ ఉంటుంది ఈశ్వరుణ్ణి తెలుసుకునే ఫోకస్ కూడా తక్కువే ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఫోకస్ తక్కువ ఉంటుంది ఎందుకంటే తన స్వరూపాన్ని తెలుసుకుంటే జగత్తు గురించి తెలియాల్సిందంతా తెలిసిపోతుంది ఈశ్వరుడు గురించి కూడా తెలియాల్సిందంతా తెలిసిపోతుంది తస్మిన్ విజ్ఞాత సర్వమిదం విజ్ఞాతం భవతి తెలుసుకుంటే ఈ సర్వము తెలిసిపోతుందో ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం నేను అంటే తన యథాస్వరూపాన్ని తాను తెలుసుకోవాలి అంటే మనిషి బయటికి చూడడం పైకి చూడటం బయటికి చూడడం అంటే జగత్తు బయటికి చూడడం అంటే దేవుడు ఈ రెండో ఎక్కడికి బయటికి ఎంత కాలం చూసినా పైకి కూడా చూడవచ్చు ఈ రెండింటితో తన లోపల తాను చూడడం అభ్యాసం చేయాలి వాచ్య వస్తాను సో తనను తాను తన లోపల తాను పరిశీలించాలి తన లోపల తాను పరిశీలించాలి దీనిని మీరు దేహంతో మొదలుపెట్టాలి నా దేహము నాకు తెలుసును అని మీరు అనుకోకూడదు మీ దేహం మీకు తెలియదు మీరు దాన్ని సాక్షిభావం నేనే దేహం అని మీరు కూర్చున్నట్లయితే మీ దేహం గురించి ఏమీ ఏదో కొంచెం చిన్న దసరం దాన్ని ఎప్పిగలిగితే వెంటనే డాక్టర్ల దగ్గరికి కుర్రో ముతో కేకలు వేస్తూ పరిగెత్తడమే తెలుస్తుంది తప్ప దేహం గురించి ఏం తెలుస్తుంది తెలియదు మీరు దేహాన్ని సాక్షిభావంతో దర్శిస్తావు ఇదను శరీరము క్షేత్రం లేక ఈ శరీరము క్షేత్రము అంటే ఈ శరీరము ఈ శరీరము అని శరీరమును ఇది అన్న విధంగా దర్శిస్తా నేను అని కాకుండా ఇది శరీరము అన్న విధంగా దర్శిస్తూ మీరు ఆ దర్శనాన్ని దాన్ని వివేకము అంట తేడాగా తెలివిత ఆ వివేకాన్ని మీరు బాగా బలంగా అభ్యాసం చేసినట్లయితే మీకు దేహం యొక్క ఆనుపానులు బాగోగులు అన్నీ మీకు బాగా తెలుస్తూ ఉంటాయి మీ దేహం గురించి మీకు చక్కని అవగాహన ఏర్పడుతుంది దేహంలో ఉండే ప్రతి భాగాన్ని కూడా మీకు మీకు తెలుస్తూ ఉంటుంది దేహము తన రహస్యాన్ని మీ ముందు ప్రకటిస్తా దేహంలో చాలా రహస్యాలు ఉంటాయి అవన్నీ మీకు తెలుసుకోవటాయి దానివల్ల ఉపయోగం ఏమిటంటారు అంతా ఉపయోగం ఎంత ఉపయోగం ఎందుకంటే దేనిని మనము తెలియమో దానికి మనము బానిసలమై ఉంటాం దేనిని మనం తెలుసుకుంటామో అది మన వశంలో ఉంటుంది నాలెడ్జ్ తీసుకోవాలి మీరు అది అర్థం చేసుకోవాలి సో నాలెడ్జ్ ఈస్ పవర్ కండలు పెంచితే పవర్ కాదండి కండలు పెంచితే పవర్ కాదు తెలివైన వాడు కండలు పెంచిన వాడిని జ్యోతిలో నాలెడ్జ్ ఈస్ పవర్ కాబట్టి యూ నో ది బాడీ యూ హ్యావ్ ఎ కమాండ్ ఓవర్ ది బాడీ కాబట్టి దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉంటే మీకు ఆ దేహము యొక్క అనుపానులన్నీ తెలుస్తాయి దాంట్లో ఉండే రహస్యాలన్నీ మీకు అవగతమవుతాయి ఆ విధంగా మీకు దేహం ఒక చక్కటి వశము వశం దేహము వశములోకి వస్తుంది అంతేకాకుండా దేహం ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఒకవేళ కొంచెం అనారోగ్యం చేసిన మీరు దాన్ని తగిన విధంగా నిర్వహించగలుగుతారు అనారోగ్యాన్ని కూడా తగిన విధంగా నిర్వహించుకోగలుగుతారు కాబట్టి నేనే దేహము దేహమే నేను అనే విధంగా జీవించరాదు ఆ రెండింటికి మౌలికమైన వివేకాన్ని తెలుసుకుని ఆ వివేకాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి వివేకాభ్యాసము అంట ఇదం శరీరం ఈ శరీరం అయితే మరి నేనెవరు నేను ఈ క్షేత్రము క్షేత్రము అనబడే ఈ శరీరమును తెలుస్తూ ఉండేవాడను నేను తెలివి తెలియట నా స్వరూపము నా స్వరూపమునందు అన్ని తెలియబడతాయి అన్నీంటే ఏంటి నా స్వరూపమునందు దేహము తెలియబడుతూ నా స్వరూపమునందు మనస్సు తెలుస్తూ ఉంటుంది ఇంద్రియములు వాటి యొక్క శక్తులు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు కళ్ళజోడు కావాలంటే అక్కు దగ్గరికి వెళ్తే నీ తెలివి మీద ఆధారపడి ఆయన కళ్ళజోడు రాసిస్తాడు నీ తెలివి మీద ఆధారపడి రాసిస్తాడు ఆ ఇవుడు ఈ ఆ చదువు నీకు ఈ లైన్ తెలిసిందా అంటే తెలిసిందండి కింద లైన్ తెలిసిందా సర్గే తెలిసిందా ఇప్పుడు అద్దాలను బట్టి ఇప్పుడు తెలిసిందా తెలిసింది దాన్ని ఆయన చదువు మీద ఆధారపడి రాసిస్తాడని మనం అనుకుందాం కానీ మీ తెలుగు మీద ఆధారపడి ఆయన్ని రాసిస్తాడు సపోజ్ మీరు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా కంటికి మంచి చేద్దాం మీకు తెలియాలి కానీ నన్ను అడుగుతావి నన్ను ఏమే తెలిసి మనం రాసి అప్పుడు ఏమంటాడా వల్ల కాదు వెళ్ళిపోక బాగుస్తాడు కాబట్టి ఆఖరికి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన చిన్న ఒక మెటల్ రాడ్ ఒకటి తీసి పంట మీద ఇలా ఇలా కొట్టి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అడుగుతాడు ఓ పంట కొట్టగానే చూ మన మంటకి వచ్చిందనుకోండి ఆహా ఇక్కడ లోపలేదో ఇన్ఫెక్షన్ ఉందని కొట్టుకుంటాయి కాబట్టి మీ తెలివి ఎందే సర్వము ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తెలివి ఈ దేహము ఏ తెలివి ఎందు అనుభవానికి వస్తూ ఉంటుందో జ్ఞానము ఉన్నా అనుభవము ఒకటే ఏ ఏ తెలివి ఎందు అనుభవానికి వస్తూ ఉంటుందో ఆ తెలివి ఆ ఎరుక దానికి క్షేత్రజ్ఞ అని పేరు ఇప్పుడు మరి దేవుడు ఎవరు అంటే ఆ క్షేత్రజ్ఞుడే అంటే శోధితమైన జీవుడు శోధన లేని జీవుడు ఈశ్వర ఈశ్వరుడు సంసారిగానే ఉంటాడు శోధితమైన జీవతత్వం అంటే దాని ఎందుకే పరిచ్ఛేదములను కల్పి శోధన చేయడం అంటే డిస్టిల్ చేస్తూ డిస్టిల్ యు గెట్ ద్యూర్ అలాగే ఈ దేహము ఇంద్రియములు దేహము మనస్సులు ఇదంతా క్షేత్రం ఈ క్షేత్రంతో కలగాపులకం అయిపోయి ఉంటుంది ఈ క్షేత్రజ్ఞతత్వం అలా కలగాపులకం అయిపోయి అంటే ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ తదాత్మ్యం అటువంటి కలగాపులకం అయిపోయి ఉన్నటువంటి క్షేత్రజ్ఞతత్వాన్ని జాగ్రత్తగా విడదీయాలి జ్ఞానాత్మకంగా జ్ఞానరూపంగా ఇంకో ఫిజికల్ గా చేసి ఏమీ లేదు సో ఇదమ్మ శరీరం ఈ శరీరము ఇది క్షేత్రము మనస్సు క్షేత్రము అనే ఈ విధంగా క్షేత్రమును క్షేత్రజ్ఞతత్వం నుంచి విడదీసి దర్శిస్తారు అలా దర్శించటం వల్ల క్షేత్రజ్ఞతత్వానికి కొత్తగా వచ్చే మెరుగు ఉండదు తెలివేప్పుడు తెలివే దాంట్లో మెరుగేమీ కాదు కానీ ఆ క్షేత్రము యొక్క కల్పి క్షేత్ర తారాత్మ్యము ఐడెంటిఫికేషన్ రాంగ్ ఐడెంటిఫికేషన్ పోతుంది ఆ శుద్ధమైన అంటే శోధితమైన ఏ క్షేత్రజ్ఞ తత్వము గలదో ఈశ్వరుడు క్షేత్రజ్ఞం ఛాతి మాం బుద్ధి సర్వక్షేత్రు బాధ కాబట్టి ఈ క్షేత్రములన్నుండే క్షేత్రజ్ఞతత్వము సకల క్షేత్రములన్నుండే క్షేత్రజ్ఞతత్వము ఇవి క్షేత్ర బాహుళ్యమును బట్టి క్షేత్రములు అనేకమవుటను బట్టి అనేకముగా మనకి అనిపిస్తుంది భ్రమ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఇక్కడ ఇరవై దీపాలు ముప్పై ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి ఇరవై ఎలక్ట్రిసిటీలు ముప్పై ఫ్యాన్లు ఉన్నాయని మీరు అనుకోరు మీరు అనుకోరు ఎందుకని మీకు ఎలక్ట్రిసిటీ తత్వం బాగా తెలిసిపోయింది కనుక మీరు చెప్పారు ఇదే పల్లెటూరు ఎర్రబస్సు ఎర్రబస్సులో ఎర్రబస్ అనేది కూడా పోవడం ఇప్పుడు ఎర్రబస్సులు లేవు అక్కడ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా ఎర్రబస్సును తీసేసి ఎర్రబస్సులకు రంగు మార్చేసి ఆ ఎర్రబస్సు నానుడికి అర్థం లేకుండా తీసుకుంటారు వాటి పల్లెటూరు నుంచి వస్తారు చూడండి ఆ పల్లెటూరు అయినది ఏమయా ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయంటే లెక్క పెట్టి యాభై ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి అప్పుడు మనం నవ్వుకుంటాం ఎర్రువాడు అనేకత్వం ఉపాధులు ఎన్ని ఉన్నదే తప్ప ఎలక్ట్రిసిటీ అనేకత్వం లేదు బేసిక్ మీకు తెలియదు అని మనం నవ్వుకున్నాం మహాత్ములు కూడా మనల్ని చూసి అలాగే నవ్వుకుంటాం క్షేత్రములలో భేదం ఉన్నది తప్ప ఆ క్షేత్రములన్నీ అన్నింటినీ వెలిగిస్తుంది అంటే తెలివి అనే ప్రకాశంలో వెలిగి ఇట్లా చేసుకోండి ఒక తెలివి ఇవి వెలగాలంటే ఇవి తెలియాలి వెలగడం అంటే తెలియడం అవి తెలియాలంటే తెలివి ఉండాలి ఆ తెలివి అనే వెలుగును అనుగ్రహించి ఆ క్షేత్రములన్నీ ప్రకాశించేట్లా చేసేటువంటి ఆ క్షేత్రజ్ఞతత్వము ఒక్కటి క్షేత్రములు అనేకములు క్షేత్రజ్ఞతత్వము ఒక్కటి అది సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏమిటి క్షేత్రము వివేకం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ క్షత్రములు అనేకములైన క్షత్రజ్ఞుడు ఒక్కటియే క్షత్రజ్ఞతత్వము ఒక్కటి సెకండ్ స్టెప్ మనం ఈశ్వరుడని ఆరాధించేది ఏది గలదో అది ఈ క్షత్రజ్ఞతత్వం కంటే భిన్నంగా లేదు క్షేత్రజ్ఞం చాటి మాంయుద్ధి ఇది మనం అధ్యయనం చేసుకున్నటువంటి టాపిక్ నేను మీకు చిన్న వీక్ యాప్ ఇచ్చాను వన్ వన్ వీక్ అయిపోయింది కదా ఈ వన్ వీక్ లో ఏ విధిందో ఏమో ఏం గుర్తుందో ఏం గుర్తు లేదో అని చిన్న వీక్ యాప్ దీని మీద మనం భాష్యం చూస్తున్నాము నన్ను అయమేవ దోష అయమేవ దోషోషవత్ విజ్ఞాపకత్వం అంటే క్షేత్రజ్ఞేయుడు దోషం ఉన్నట్లయితే క్షేత్రజ్ఞుడులో ఏదైనా దోషం ఉన్నట్లయితే క్షేత్రజ్ఞునికి ఈశ్వరులకు భేదము మెయింటైన్ అవుతుంది క్షేత్రజ్ఞులలో ఏ దోషము లేకుంటే ఇక క్షేత్రజ్ఞుణ్ణి ఈశ్వరుణ్ణి విడదీసేదేమి ఏమి విడదీసేదేమి అసలు నేను మౌలికమైన ప్రశ్న అడుగుతాను చెప్పండి ఈ ఈ సృష్టిలో రెండే తత్వాలు వెళ్ళము జడము చేతనము అంతే కదా సృష్టిలో రెండే జడము చేతనము ఈ టేబుల్ ఏమిటి జడము అది చేతిడమా చేసనవా జడమైతే కాదు కదా నేను జడము అన్నాడు అనుకోండి అది ఎలా ఉందంటే నా నోట్లో నాలుగు లేదు అన్నట్టుంది నా నోట్లో నాలుగు లేదు అంటే వాడు ఎలా అడగలుగుతాడు అన్నాడు కదా అన్నాడు అంటే వాడి నోట్లో నాలుగో ఉన్నది ఏం చేస్తున్నావు అంటే నిద్రపోతున్నాను అని చెప్పాడు ఏదైనా అర్థమైనా నిద్రపోతున్నట్ట అలాగే నా నోట్లో నాలుక లేదు మమ్మ ముఖే జిక్వా నాస్తి అని తవర్గా ఉంటాడు అంటే అర్థం నాలుగో ఉన్నది అంట అలాగే నేను జోడు అని ఎవడైనా చెప్పాడు అనుకోండి అంటే అర్థం ఏంటి వాడు జట్టుడే చేత వాడు చేత కాబట్టి మీరేమిటి నేను జుడు చేతనుదా చేతనలు మరి దేహము జడమా చేతనమా జడమ్మా అయితే నేనే దేహం అనేది అనుకుంటున్నాడు అలా అనుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఇప్పుడు కాబట్టి సో ఈ సృష్టిలో జడము చేతనము రెండే తత్వాలు నేనేమిటి చేతన ఓకే మీరు ఈశ్వరుని ఆరాధిస్తున్నారు మీరు ఎవనుకుంటున్నారు ఈశ్వరుడు జడమనుకుంటున్నారా చేతనం అనుకుంటున్నారా చేతనుడు ఏదైతే మృద్ధారుమయుడు అనుకుంటున్నారా అంటే మట్టి చే మట్టి రాయి చెక్క అవి ఎలాంటివో ఈశ్వరుడు కూడా అలాంటి వాడు అనుకుంటున్నారా అలా అనుకోట్లేదు కదా ఈశ్వరుడు చేతనుడేనా ఓకే మరి ఈశ్వరుడు చేతనుడు అయితే మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలంటే నీకు ఈశ్వరుని జడంలో వెతగాల చేతనంలో వెతగాలని ఎక్కడ అన్వేషించాలి ఈశ్వరుని చేతనంలో అన్వేషించాలి ఓకే చేతనంలో అన్వేషించాలంటే మీకు బాగా దిగ్గులుగా ఉన్న చేతన తత్వం ఇది ఇదే శత్రుజ్ఞతత్వమే బాగా దిగ్గులుగా ఉన్న చేతన తత్వం ఒక ఆవులో చైతన్యం ఉంది కుక్కలో చైతన్యం ఉంది దాంట్లో మీరు అన్వేషించటం కూడా చెయ్యాలి అది కూడా చేయాలి శనిదేవి శ్లోపాదేవి పరితా సమదర్శిన అక్కడ కూడా చైతన్యాన్ని దర్శించి ఆ ఉపాధి దర్శనం చేతలో మోహం పొందకుండా చైతన్యాన్ని దర్శించి ఆ చైతన్యం నుండి ఈశ్వరుణ్ణి దర్శించటం ఆవశ్యకం అది కూడా అవసరం కానీ మీలో ఉన్న చైతన్యాన్ని ఎంత గమనించే తప్పగలరు మీలో ఆ సిద్ధమైన చైతన్యం ఏది వెళ్ళదో అది ఈశ్వరుడే అని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉండదు అది టాపిక్ దీని మీద అబ్జెక్షన్ ఈశ్వరుడంటే చేతనుడు శుద్ధచేతను ఈ క్షేత్రజ్ఞుడంటే దోషముతో కూడిన చేతను దోషముతో కూడిన చేతను కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అలా అవుతాడు అని ప్రశ్న ఓకే అందాము ఉన్నాను అయమేవ దోషవక్షేత్ర విజ్ఞాతృత్వం అదేమైనా చెప్పాల్సింది అదే నా విజ్ఞాన స్వరూపస్ ఏవో అవిక్రీయస్య విజ్ఞాతత్వోపచారా అని చెప్పాలి పూర్వపక్షం చెప్పి సిద్ధాంతం చెప్తుంది ఏమైనా ఓకే సో ఇది ఇప్పుడు నెయ్యి ఉంది ఏమంటే నెయ్యి ఉంటే కొంచెం కల్తీ ఉంది ఒకసారి కల్తీ చేశారు దాంట్లో రాళ్ళు కల్పి చేస్తాం ఏ కలిపి కలిపే నెయ్యి కలిపే నెయ్యి కంటే ఇంతకంటే కొంచెం సరళమైన దృష్టాంతం బియ్యంలో రాళ్ళు కలిపారు బియ్యంలో రాళ్ళు కలిపి చేస్తారు చేస్తాగా తెల్ల చెల్ల రాళ్ళు చేస్తే మెక్కలు కొట్టి కలిపితే ఒక వంద కేజీల బియ్యానికి పది కేజీల బియ్యానికి ఒక కేజీ రాళ్ళు పెట్టుకుని చాలా లాభాలు వస్తాయి నేనే మొత్తం పది కేజీలకు పది కేజీలు కలపట్లేదురా పది కేజీలకు ఒక కేజీ ఇంకా వాళ్ళకు కూడా రాళ్ళు వేడుకోవడం అనే పని కూడా న్యాయంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తా పది కేజీలకు ఒక కేజీ కలిపితే ఒక కేజీ డబ్బులు ఎక్కువ ఇప్పుడు అలా రాళ్ళు కలిపి బియ్యం మీరు ఒక కేజీ కొరతొచ్చారు అది రాళ్ళు కలిసింది కాబట్టి అది బియ్యం అవుతుందా అవ్వదా చెప్పండి రాళ్ళు కలిసింది కాబట్టి అది బియ్యము కాదు అనొచ్చా అనుకో ఎందుకంటే రాళ్ళు కలిసినా కూడా అది బియ్యము తర్వాత రాళ్ళు కలుస్తాయా బియ్యంతో ఉంది కలవ మీరు పురుషు రాళ్ళను పక్కన కత్తిని అది బియ్యమే రాళ్ళను పక్కని కప్పించడం వాటి కొత్తగా బియ్యం అది చేయడం కోసమే కాదు అది అడ్డు లేకుండా ఉంటే మంచిది బియ్యం బియ్యమే వాళ్ళు కలిసినా కూడా బియ్యం అలా అర్థులు లేకుండా ఉంటే శుభంగా అదేవిధంగా క్షేత్రజ్ఞుని ఎందు దోషం ఉన్నట్లయితే అది ఈశ్వరుడు కాదాలడు అని కోరుకో చూడండి మీరేదో భేదాన్ని నిలబెట్టాలి కాబట్టి మాట్లాడుతున్నట్లు తప్ప క్షేత్రజ్ఞుడు చేతనుడు కదా జగత్తు జడము క్షేత్రజ్ఞుడు చేతనుడు ఈశ్వరుడు చేతనుడు సో క్షేత్రజ్ఞుల ఎందు కూడా క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకే చైతన్యమయ్యే అవకాశం ఉన్నది దాన్ని పట్టుకోవాలి ఇక దోషము బియ్యంలో రాళ్ళు కలిపిల రాళ్ళు బియ్యంతో కలిసిపోతాయా చాలా అని పూర్వపక్షం సిద్ధాంతం అన్న చెప్పాలి పూర్వపక్షం ఏమంటున్నాడు అంటే చూడండి అజ్ఞానము ఇతర రాగద్వేషాదులు ధర్మాధర్మములు పుణ్యాపుణ్యములు మొదలైన కలిపి మొదలైన దోషములన్నీ క్షేత్రమునందు ఉన్నవి ఈ క్షేత్రమును తెలుస్తూ ఉండే చైతన్యమేది క్షేత్రజ్ఞ కాబట్టి దోషముతో కూడిన క్షేత్రమును తెలుసుకుంటూ ఉన్నది కనుక క్షేత్రజ్ఞుడు ఆ దోషము క్షేత్రజ్ఞుడు కూడా వస్తుంది ఎందుకని దోషముతో కూడిన క్షేత్రమును తెలుస్తూ ఉన్నది కదా కాబట్టి క్షేత్రజ్ఞుడు కూడా దోషం వస్తుంది క్షేత్రజ్ఞ దోషం ఉన్నట్లయితే క్షేత్రనికి ఈశ్వరుడికి అభేదము పోసగదు అని కోరు తెలిసిందండి నా ఇది సరికాదు ఎందుకని విజ్ఞానస్వరూపస్యవా అవిక్రీయస్ విజ్ఞాతృత్వోపచారాత్ నేను చెప్తా ఇప్పుడు గుర్తు వచ్చింది ఆయన పర్వాలేదు ఈ విచారం ఎలాంటిదంటే ఇంకోసారి అధికంగా ఇది శ్రవణం యొక్క మహిమ మీరు తెలుసుకోవాలి మీరు ఓపెన్ మైండ్తో శాస్త్రాన్ని శ్రవణం చేసుకుంటే మీకు తెలియకుండానే నీకు తెలియకుండానే ఆ వివేకం మీలో నిర్మాణం అవుతుంది ఇది ఎలాగంటే మీరు రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు తెలియకుండానే మీ లెయిల్ తగ్గుతుంది నీకు తెలియకుండానే మీరు ఒక నైస మీరు ఒక స్కేల్స్ పెట్టుకుని ఎక్సర్సైజ్ పదిహేను నిమిషాలు కష్టపడి ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి ఈ లోపల రెండు సార్లు తీసుకున్నారు చూసుకోండి మీకు తగ్గినట్టు తెలుసుకున్న తండదు అలాగే తండదు మీరేం చేయాలంటే ఈ స్కేల్ పక్కన పెట్టేసి ముప్పై నిమిషాలు తక్కువ రోజు ఎక్సర్సైజ్ చేసేసుకో చేసేసుకుంటే మీకు మామూలుగా మీరు అలవాటు ప్రకారం మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటారు మీరు వెయిట్ తగ్గినట్టుగా మీకు తెలీదు మీ చుట్టుబాటు వాళ్ళు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు ఓ ఫ్రెండ్ రెండు నెలలు తెలుసుకున్నాడు సడన్ గా చదువు ఏమో ఏమిటి చాలా నందగా తయారయ్యో వెయిట్ తగ్గినట్టు ఉన్నావే అంటారు అంటే మీకు నెట్ మీద పాలు పోతున్నట్టు ఎంతో ఆనందండి కాబట్టి వెయిట్ స్లోగా తగ్గాలి హఠాత్తిగా తగ్గిపోయాడు ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ హఠాత్తిగా పెరిగిపోతుంది ఈ లూజ్ పెరిగితేజీ అది జస్ట్ ప్యాక్ చేసి కాబట్టి తొందరగా ఎప్పుడు వెయిట్ లూజ్ అవ్వకూడదు వీటి నుంచి ఈ శుద్ధు స్లో నడుస్తుంది అదేవిధంగా దేహాభిమానము మనస్సుతోటి సాదాత్ మనస్సులో వచ్చిపోయేటువంటి వికారములన్నీ తన వచ్చినీరు వేసుకోవటము దీనిపైనే సంసారం ఈ సంసారం ఉంది ఒక జురలవాటు వల్ల వచ్చింది సాధారణమనే జురలవాటు సంసారం అంటే ఈ జురలవాటు ప్రత్యేక స్థాయి ఆ వివేకాన్ని నెల నెలగా మీరు అలవా అలవరుపుకోవాలి దానికి ఉపాయం ఏమిటంటే ఇలాగంటే క్లాప్ లో కూర్చుంటే సరిపోసారి సరిపడం నిరంకరము డే అప్సద్దు అప్సద్ వేదాంత విచారాన్ని చెప్తుంటే మీకు తెలియకుండానే దేహ తాదాత్వం తగ్గుతుంది ఆ యొహం దేహం మీద తగ్గుతుంది సంసారం మీద ఆసక్తి తగ్గుతుంది మనస్సుకు ఒక శాంతి అనుభవానికి వస్తుంది ఎనివే కాబట్టి ఈ విధంగా సో ఆ క్షేత్రజ్ఞ తత్వము నందు దోషము గలదు అని పూర్వపక్షం దానికి సిద్ధాంతం వేస్తుంది చూడు ఆ క్షేత్రజ్ఞుడు అనగానే క్షేత్రజ్ఞుడు అంటే పదాన్ని చూసినట్లయితే క్షేత్రం జానాతి అనే విగ్రహం క్షేత్రమును తెలియవాడు అని ఇది ఆ ప్రయోగం ఎలా తగ్గితే ఈ దీపము అనగా నేను దీపం అనగా పుస్తకమును ప్రకాశింపజేసేది అని చెప్పినట్లు పుస్తకమును ప్రకాశింపజేసేది దీపము దీపాన్ని లోపాయాలిగా పంపుతున్నాను ఏ ఓ దీపమా దీపమా దీపమా నువ్వు భగవద్గీత పుస్తకాన్ని ప్రకాశింపజేస్తున్నావా అని అడిగి అంటే అది అంటుంది నా ధైవ్ అలాగే తెలియదే నేను ఇప్పుడు భగవద్గీత పుస్తకాన్ని ప్రకాశింపజేస్తున్నాను ఎస్ అంటే నువ్వు నన్ను ఏమో కొనియాడుతావు రే పొద్దున్న మరో యూస్లెస్ పుస్తకం పెడితే అక్కడ దాన్ని ప్రకాశింపజేస్తే అదేదో నా తప్పని మళ్ళీ నన్ను తిరుతావు నువ్వు నేను అలాంటి ఏమీ చేయటం లేదు అది మనం నువ్వు ఉన్నప్పుడే ప్రకాశిస్తావు నువ్వేమో అది నాకు తెలియదు నేనున్నప్పుడు అది ప్రకాశిస్తే ప్రకాశించు కానీ నేను మాత్రం పని కట్టుకుని దేనిని ప్రకాశింపుత ప్రకాశింపజేయటలేదు మరి నువ్వేం చేస్తున్నావు మరి ఇప్పమా నువ్వేం చేస్తున్నావు నేనేమి చేయటలేదు మరి ఏమి చేస్తు ఏమి చేయటం లేదు అంటున్నావు కదా అయితే మరి ఏమిటి కాబట్టి మరి ఏమి చేస్తున్నావు కాదు కృష్ణ కృష్ణని మోడిఫై చేయాలి మరి ఏమిటి ఏమిటేమిటి ఇవ్వ ఉన్నాను ఉన్నాను మరి నువ్వు ఉన్నప్పుడు అవన్నీ వెలిగిపోతున్నాయి అంటే అనుభవం వెలుగుతున్నాయేమో వెళ్తే వెలుగుదాయి అది వాటి సమస్య నేను మటుకు దేన్ని వెలిగింపచేయించలేదు ఉన్నాను అని చెప్తాను అర్థమైందండి కానీ పోనీ నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నప్పుడే కదా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి నువ్వు వెలిగింపజేస్తున్నావు అని మేము అన్నామనుకోం నీకు ఎవరన్నా అభ్యంతరమా మీరు అనుకుంటే అదైతే యథార్థం భాగ్యం మీరు అనుకుంటే కానీ ఉపచారం విజ్ఞాన ఉపచారెత్తే క్షత్రజ్ఞ అంటే క్షత్రం జానాతి అది కూడా క్షత్రం జానాతి ఇది నా క్షత్రం ప్రకాశతే ఆత్మచైతన్య ప్రకాశమునందు క్షత్రం ప్రకాశిస్తోంది అంతేగాని ఆత్మ చైతన్యం పరిగెట్టుకుని క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉందని అభిప్రాయం కాదు ఇదిగే ఉపచారం కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞతత్వము ప్రకాశింపజేయుత కాదు క్షేత్రజ్ఞతత్వం ఏమిటంటే ప్రకాశము అది కాదు క్షేత్రజ్ఞ స్వరూపం అది విజ్ఞానస్వరూపస్య విజ్ఞానస్వరూపము మాత్రమే విజ్ఞాత కాదు అని ఎందుకంత ఆగ్రహం కొన్ని విజ్ఞాస అవతుంటే నష్టమే వచ్చింది చూడండి క్రియ కనుక ఉన్నట్లయితే అది వికారమును కలిగిస్తుంది క్రియంటే వికారం ఆత్మస్వరూపమునందుకు ఎట్టి వికారము లేదు మీరు దీపం పెట్టుకునే భగవద్గీత ఆ దీపానికి పుణ్యం వస్తుందండి కాదు ఇంకొకళ్ళు దీపం పెట్టుకుని చేకటాంత దీపానికి దోషం వస్తుందా దూరం దోషం కదా దీపానికి దోషం ఈ ఉన్న ఇంట్లో వల్ల మంచి బాగా వెలిగి దీపం వాళ్ళు పట్టుకుపోతారు అది అంతలో పెట్ర మాస్టర్ అయితే అది వాళ్ళు పట్టుకుపోతారు ఈ చిన్న గుడ్డి దీపాలు వాళ్ళకి పెడతారు అదే భోజనం చేయాలి పెద్ద దీపం కూడా భోజనం చేయడానికి దీపం చిన్న చాలు నోట్లో పెట్టుకుంటావా ముక్కులో పెట్టుకుంటావా చేయదో అని వాడు మాత్రం పేకాటం పెట్టుకుంటారు ఎక్కడైనా గమనించారా కాబీపానికి దోషం వస్తుందా దోషం కాదు దీపం వెళ్ళి ఆ దీపం ఇందులో పీర్చేసుకున్నాడు అనుకోండి దీపానికి కూడా పుణ్యం వస్తుంది అంటే పురోహితం అడిగితే వస్తుందని చెప్తారు కాబట్టి దీపానికి పుణ్యం ఉన్నది ఎందుకంటే దీపం ఏ పని లేదు అది నిర్వీకారముగా ఉండదు ఏదైనా చేసుకోండి అంటే బట్ట లేదు విజ్ఞానస్వరూపస్ అనుక్రియస్య మనం క్షేత్రజ్ఞాన ని ఉపచారము విజ్ఞానోపచారట్టి క్షేత్రములో దోషాన్ని క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటున్నాడు అనేది కదయాదు అదేంటి క్షేత్రజ్ఞని యొక్క సన్నిధి ఎందు క్షేత్రములో గుణముంటే గుణము దోషముంటే దోషము వస్తున్నాయి అంతే కాబట్టిత్రములున్న గుణదోషములతో క్షేత్రజ్ఞతత్వానికి సంబంధం లేదు కాబట్టి మీ పూర్వ సత్వము పూర్వానికి ఇంట్రెస్టింగ్ స్టోరీ మాత్రమే ఇప్పుడు చెప్పారు కథ కథ కోసం కాదు కథలో ఎప్పుడు ఏదో సందేశం ఓ పేదరాశి పెద్దమ్మ ఏడు చేపలను పట్టి ఎండబెట్టింది వాటిలో ఓ చేప ఎండలేదు మిగతా ఆరు చేపలు ఎండిపోయాయి ఒక చేప ఎండలేదు నేను కురిగే గతలైనా ఉండవు నేను ఏదో మొదలు పెట్టే తప్ప తిరిగి ఏదో అలెలయాలు వదలిపెట్టే తప్ప అదిలాంటి ఎక్కువ కట్టుకు ఓ చేప చేప నువ్వు ఎందుకు తగ్గలేదు అని అడిగాడు అడిగితే నాకు ఎండ తగ్గితేదా ఎండ తగలేకపోతే నేను అలా ఏం చెప్పాను అని చెప్పాను ఓ ఎండ ఎండ నువ్వు చేప గు తగ్గడానికి పైన నేనే లేకపోతే మన అలా నాకు అది కూడా తెలియట్లేదు ఆ గెడ్డి వచ్చింది ఓ గడ్డి మోపు వెడ్డి మోపు అంటే ఆవు నన్ను తేదలేదు ఆవు ఆవు నువ్వెందుకు తిన్నా ఇలా పుట్టినాక ఏదో సంథింగ్ లైక్ అలాగా నిప్పులో ఓ పిల్లవాడు వేలు పెట్టాడు నిప్పులో వేలు పెట్టాడు నిప్పు ఎవరిగా ఉంటుందిగా ఎట్రాక్షన్ పిల్లవాడికి తెలియదు నిప్పులో వేలు పెడితే వేలు కాలు అప్పుడు తది అడిగింది ఓ నిప్పు నిప్పు వేలు పిల్లవాడు వేలు ఎందుకు కాల్చావు పిల్లవాడు వేలు ఎవరు కాల్చారు అని అడిగి అంటే నేనే కాల్చాను అగ్నిదేవి ఓ అగ్నిదేవాడు నీకు ఎమయానం దేవతలు కదా పిల్లవాడు మేలు కాల్చుకు నా నేను కాల్చినప్పుడు నేను నోలు కూర్చుకుని ఏదో బర్ణాల రాసుకుని అంటాను అంటాను పిల్లవాడి మేము ఎందుకు కాల్చేవ్ అని ఆవిడ కోప్ప అగ్నిదేవుడు అన్నాడు నేను కాల్చలేదమ్మా మళ్ళీ ఇలాగానే కాల్చేయమని చెప్పాను కదా అది ఇంకా ఉపచారం నేను కాల్చకపోతే నే ఎందుకు కాల్చిందని అనుకుంటావేమో నువ్వు మరి కాదు ఉపచారం కోసం అలా చెప్పాను వాస్తవంలో నేను కాల్చలేదు మరి నువ్వు కాల్చనుకుంటే వాడు వేలు ఎందుకు కాలింది నువ్వు మేము కాలిందా లేదా కాలింది మరి నువ్వు కాల్సి అనుకుంటే ఎలా కాలింది కాబట్టి నువ్వే కాల్చావు అని నేను అంటాను నేనే కాల్చాను మరి ఏది కాల్సిన మరి ఏదైనా కాల్చిందా లేదు అయితే నువ్వే కాల్చే ఉంటావు ఒప్పుకోసరే ఒప్పుకుంటున్నాను మరి నువ్వు ఎందుకు కాల్చి చిన్న చిన్నవాడు లేదు అంటే నేను కావసలేదు అర్థమైందండి ఉపశారమంటే అంటే దానిలో ఉపచారం అంటే నిప్పు కాల్సదు నిప్పు అంటే ఓ వేడి ఉష్ణత మాత్రము మాత్రం ఇప్పు అంటే ఆ వేడి దగ్గరికి వెళ్తే చెయ్యి కావచ్చు చెయ్యి కావచ్చుంది కానీ నిప్పు కాల్సదు కానీ కానీ మనం ఏమంటాం నిప్పు కాల్చింది తత్తి క్రియ తత్తి అంటే కాలుచుక అనే క్రియను ఆ క్రియను ఆ నిత్య నెక్కి మీద మనం ఆరోపిస్తాం అది ఉపచారం అజ్ఞ క్రియే ఉండదు కానీ అది కాల్చుత అనే క్రియను చేసింది అనే ఉపచారాన్ని అంటే అనే ఒక లక్షణాన్ని దాన్ని నెక్కి మీద మనం ఆరోపిస్తాం అదే విధంగా కృతజ్ఞుడు తెలుసుకోడు పని కట్టుకోడు తెలివి అవిక వికారములు లేని తెలివి మీరు పని చేయాలి మీరు పని చేయాలి మీ తెలివి స్వరూపాన్ని మీరు పొంది ఉండండి ఎలాగో ఉండడం మీ తెలివి స్వరూపాన్ని మీరు పొంది ఉండడం ఎలాగా అంటే మనస్సులో ఉండే సంకల్పాల దాన్ని డ్రాప్ చేసేసి చుక్ మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి మీరు మౌనంగా ఉంటే అదే మీ తెలివి యొక్క స్వరూపం పొద్దున్న నుంచి ఏవో సంసారపు నీతి బాధలతో సతమతమవుతో మీరు ఇంతసార్ సంవత్సరాన్ని వదిలిపెట్టి మౌనంగా ఉన్నారనుకోండి అప్పుడు మీ తెలుగులో ఆ పొద్దుకి అనుభవించే దుఃఖము యొక్క ఛాయలు ఏమైనా మరో రోజు ఇంటికి బంధువులు వచ్చారు పండగ పుట్టినరోజు పార్టీలు భోజనాలు అన్నీ చేసి సాయంకాలం మీరు మౌనంగా ఉన్నారనుకోండి ఆ తెలివి రోజంతా మీరు అనుభవానికి తెచ్చుకున్న ఉల్లాసము యొక్క ఛాయలు ఎవరైనా అనుభవానికి వస్తారా మీరు ఎన్ని సుఖాలు ఎంత కాలం అనుభవించినా తెలివిలో సుఖానుభవము యొక్క ముద్ర ఛాయ పాడాత అలాగే మీరు ఎన్ని దుఃఖాలను చూసినా ఆ ఎరుక దుఃఖానుభవము యొక్క ముద్ర పొడ పాడాత అర్థమైందా దీన్ని బట్టి ఆత్మ అవిక చైతన్య స్వరూపము అని మీరు అనుభవాలకి తెచ్చుకోవాలి అందుకోసం నేను చెప్తాను కదా అండ్ మీరు అనుభవాలకి తెచ్చుకోవాలి ఇంకే పాపం చదవడం కాదు అండర్స్టాండ్ నేను మిమ్మల్ని అను ఒక మీరు ఎన్ని దుఃఖాలు చూసుకుంటారు జీవితంలో అవన్నీ పోయాయి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు కదా తెలివి రూపంగా ఉన్నారు కదా ఎన్ని సుఖాలను అనుభవం అవన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి కదా మీరు ఎలా ఉన్నారో తెలుగుగా ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఇది ఎలాగంటే ఆకాశంలో తుఫాను వస్తుంది తుఫాన్ పోతుంది ఆకాశం అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఆత్మ చైతన్యము అతి వస్తుంది కాబట్టి ఈ ఈ క్షేత్రము అంటే మనస్సు దేహము వాటి ఎందు వచ్చేటువంటి ఈ ద్వంద్వములు సుఖము దుఃఖము ఇత్యాది ద్వంద్వములు ఏదైతే గలమో వాటి యొక్క వాటి ఎందు ఉండే ఆ ద్వంద్వమే దోషం అపోజిట్సే దోషం ఈ అపోజిట్స్ ఈ ద్వంద్వముల రూపంలో ఉండేటువంటి వికారము లేదు కూడా ఆ చైతన్యమునందు ప్రభావాన్ని చూడదు ఆకాశము వంటి నా చైతన్యం విచేతమే ఆ అనంత ఆకాశ రూపంగా నిలిచి ఉండాలి అనంత ఆకాశ స్వరూపోహం అనవల ధ్యానంలో మౌనంగా ఉండాలి నిద్రపోకూడదు మౌనంగా ఉండమంటే నిద్రపోతారు జపం చేయాలంటే మాల ఒళ్ళు వేసుకుని పొరుగుబట్లు కొడుతూ ఉంటాం ఏమిటో ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ వాళ్ళ తీసుకుంటా ఉకారికల్ గా ఉంటే మాలలు తిప్పిస్తూ ఉంటే దానివల్ల అసలు ఎక్కువ ప్రయోజనం ఉండదని నేను అనుకోవటం లేదు అయితే మీరేదో పాపం సంథింగ్ యు ఆర్ డూయింగ్ దాన్ని చెడగొట్టడం నా తాత్సవ్యం కాదు కానీ మరి చెప్పాలి కదా ఎవరో ఒక ఏదో శుద్ధం ఫుల్ లో చెప్పాలి కదా ఎక్కడో ఒక్కడే చెప్పనుకోతే అది ధర్మం కాదు అందుకోసమే గత కనుక మీ చైతన్య స్వరూపంలో ఏ వికారములు ఉండవు మీరు రోజు మీరు పంచేయండి రోజు మౌనపు ఘడియలు అని పెట్టుకోండి ఒక ఎక్స్ప్రెషన్ మౌనపు ఘడియలు నేను పొద్దున్న సాయంకాలం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మౌనంగా ఉంటాను మౌనంగా ఉంటాను నేను పారాయణ పోనీ పారాయణ చేసుకోండి నేను మౌనంగా ఉండవంటే పారాయణ చేసుకో నువ్వు పారాయణ చేసుకోవా నేనే ఉద్దాం లేదు నువ్వు చేసుకో పారాయణ నువ్వు చేసి పారాయణ నువ్వు చెయ్యి నువ్వు మౌనంగా ఉండవకాయ పారాయణ మానేసుకో మానే నీ చెయ్యి ఒక ఆయన పారాయణ చేస్తున్నాడు భగవాన్ బాధరాయన అనుకుంటున్నాడు పారాయణ భాగవతం పారాయణ ఈరోజు స్తోత్రం పారాయణ చేస్తున్నాడు భగవాన్ బాధరాయణ అని శ్లోకం ఉంటుందిగా భగవాన్ బాధరాయణ అని ఆయన భగవాన్ బాధ నారాయణ అని పారాయణ చేశాడు ఇస్తే నేను ఎక్కడే అక్కడెక్కడో ఉండ కూర్చున్న ముట్టుకుంటా నువ్వు అంటే ఏమిటో ఏమిటి ఏమిటి బాయ్ అంటే స్వామికి పుట్టు నేను కాఫీ తీసుకొస్తా పారాయణ ఏదో చూస్తున్నా అయిపోయిందా సరే పారాయణే చూస్తున్నావు అని అడిగాను అడిగితే ఏదో శ్లోకాలు స్తోత్రాలు పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం చూడండి అంటే భగవాన్ బాధరాయన హానే ఉండదు మరి నువ్వు ఇప్పుడు ఏం పారాయణం చేసావు రాయణ హాని ఉండదు కదండి నారాయణ హాని ఉండాలి కదా అధ్యాత నేను బిడ్జికి పారాయణ చేస్తున్నాను అంటే ఒక్క ముట్టిగా వేయాలనుకుంటుంది ఇప్పుడు నువ్వు నీకు సంస్కృతం ఏం చదువుకున్నావా లేదండి మరి నువ్వు ఎందుకు దిద్దావు సంస్కృతం చదువుకోకుండా నీకు విద్య అధికారం వాడు అసలు కరెక్ట్గా ఇప్పుడు దిద్దు చేసినవి కూడా బిడ్ చేస్తే అంటే అప్పుడు నల్ల ప్రశ్న మరి రాయణహా ఏకండి నారాయణహా ఉండాలి ఇక్కడ రాయణహానా మనిషి ఏముండ రాయణహానుందా ఒక ముట్టిగా వేయాలి ఏముంది చూపించదు భగవాన్ భగవాన్ తర్వాత రాయణహా ఉందా పాదరాయణు రాయణహాని లేదు ఈ పారాయణులు ఇలా ఉంటారు కాబట్టి నువ్వు చేసి పారాయణులు చేయడా ఒక్క ఐదు మౌనంగా ఉండు ఐదు నిమిషాలు మౌనంగా ఉండు ఆ మౌన మౌనపు మౌనంగా ఉంటే ఆనందంగా ఉంటుందని లేని అడిగాడు ఒక చూడు మౌనంలో కూడా ఎంతో కొంత లాభాన్ని సంపాదించే ప్రయత్నం చేయలేదు ఇవంటి గెయిన్ వేరల్సా నేను వ్యాపార వాయులు ఏమన్నానా ఆనందం వద్దు డోంట్ ఎంజాయ్ మౌనం చాలా ఎంజాయబుల్గా ఉంది డోంట్ ఎంజాయ్ ఎందుకంటే అక్కడ కూడా భక్తృత్వాలు ప్రవేశపెడితే అది మౌనాలలో వస్తుంది మౌనంగా నిర్వికారంగా అంటే మౌనాన్ని ఎంజాయ్ చేసే దృష్టి కూడా మౌనంగా ఉంది మౌనంగా ఉంటే అనుభవానికి వస్తుంది ఎవలే మీ స్వరూపము ఆకాశము వలె నిర్వికారమైన అని అనుభవం దోషమే ఉంది చైతన్యంలో దోషమేంది ఈశ్వరుడు కంటే చైతన్యము క్షేత్రజ్ఞైతన్యము భిన్నము అని చెప్పుకప్పు హేతు లేదు ఎత్ భగవత క్రియాకారఫలాత్మస్వాే ఆత్మని స్వతహి చూడండి ఇక్కడ భగవానుడు మనకి ఒక సత్యాన్ని ప్రదర్శించబోతున్నాడు ఈ పదమూడో అధ్యాయంలోనూ ఇంతకుముందు గడిచిన అధ్యాయాల్లో కూడా ఒక సత్యాన్ని ఆయన మనకి నిరూపిస్తాడు ప్రదర్శిత అంటే నిరూపిత నిరూపిస్తాడు నిరూపించడము అంటే యుక్తులను యుక్తులను అన్నింటినీ దాని మీద ప్రోధి చేసి దానికి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పూర్వపక్షాల మీద వేవనెత్తి ఆ సందేహాలని అబ్జెక్షన్స్ ని కూడా త్రోసిపుచ్చి ఆయన మనకు ఒక సత్యాన్ని నిరూపిస్తున్నాడు ఏమిటో ఆ సత్యం అంటే చూడండి క్రియాకార క్రియాకారక ఫలాత్మ ఫలాత్మత్వం అనేది ఒకటి ఉన్నది క్రియాకారక ఫలాత్మత్వం క్రియా అంటే పను అండి పని అంటే లౌకిక కర్మ కావచ్చు లేక వైదిక కర్మ కావచ్చు అంటే మీరు ఏదైనా పూర్తి చేశారో అది క్రియా లేకపోతే మీరు ఏదైనా లౌకికమైన కర్మ ఏదైనా చేశారనుకోండి అది కూడా క్రియ కొన్ని పూజ అనే క్రియ తీసుకోండి దానికి ఫలం కూడా ఉంటుంది అన్ని కర్మల నుంచి ఫలం ఉంటుంది ఏదో కర్మ తీసుకోవాలి కాబట్టి పూజ అనే కర్మ తీసుకోండి పూజ క్రియా యొక్క ఇప్పుడు పూజ మీరు పూజ అనగానే కారకాలన్నీ వరుసగా ఈ మనస్సులోనే వచ్చేస్తాయి కారకాలు కారకమం క్రియను నిర్వహింపజేసే తత్వం ఏది ఏది ఏది ఉంటే క్రియ ఘటిల్లుతుందో అవన్నీ కారకములు అనబడము క్రియాముల కారకం సో క్రియకి మొట్టమొదటి కారకములతో తెలుసిన నేను చేస్తాను కర్త మీరు పూర్తి చేసేప్పుడు ఏం చేస్తారు ఆజమనం చేస్తారు సరే ఆజమనం చేస్తావు లేదా శుద్ధి కోసం చేసావు ఆ తర్వాత ఏం చేస్తావు సంకల్పం చేస్తావు అది మొత్తం ఆది మన శుద్ధి పోతుంది సంకల్పం మొత్తం సంకల్పంలో నువ్వేమని చెప్తావు అహం పూజా కలిష్యే అని చెప్తాడు కనిష్యామి అని కూడా చెప్పడం కలిశే ఎందుకంటే ఆత్మవై పదం కరిష్యే ఆత్మవై పదం అంటే ఏమిటి ఆ క్రియాఫలము కర్తకే కావాలి కనిష్యామి అంటే ఇంకో హడుగుపోతుందేమో అంటే కరిష్యే ఆ ఫలములో నాకే రావాలి కాబట్టి క్రియలో మొట్టమొదటి కారకం ఏమిటి కర్త చేసేవాడు చేస్తాను ఓకే కర్మ కర్మ అంటే యాక్షన్ అని కాదు అబ్జెక్ట్ సో ఏం చేస్తాము గాయత్రి మంత్ర జపనీ గృష్యే యజ్ఞం గృష్యే ఈ కర్మను యజ్ఞమును చేస్తాను ఎందుకో చేస్తాము సోమేణ యజ్ఞేత సోమరసంతో యజ్ఞం చేస్తా ఇష్టం సోమేణ యాగం తృత్వ ఇష్టం భావనయో ఉంటుంది దానికి పెద్ద మీమాంసం ఉంది అక్కడ సోమరసంతో యజ్ఞం చేస్తాము సోమేనా తృతీయ భక్తి ఉంది కదా అంటే సోమరసంతో ఆ యజ్ఞాన్ని నేను నిర్వహిస్తాము అది కారణము ఈ సోమరసాన్ని ఎవరికి సమర్పిస్తారు మీరు ఇంద్రాయ స్వాహ ఇంద్రదేవతకు సమర్పిస్తాము అది సంప్రదాన కారకము దేవత లేకుండా పూజ ఉంటుందా కర్త లేకుండా ఉండదు పువ్వులు లేకుండా పూజ ఉంటుందా ఉండదు దేవత లేకుండా పూజ ఉంటుందా ఉండదు సింహాసనం లేకుండా పూజ ఉంటుందా ఉండదు ఇవే కర్త కర్మ చరణము సంప్రదానము ఆధారము ఐదు అపాదానము అపాదానము ఆధారము ఇవి కారకాలు ఇవి ఆరు కారకాలు క్రియా ఆరు కారకములు ఇది ఫలమేమిటి స్వర్గా క్రియలవములు ఫలము ఎన్నో చేయగలిగి వన్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ ఎయిట్ అయితే ఈ ఎయిట్ కూడా పరస్పర భిన్నములా కావాలి చెప్పండి పరస్పర భిన్నములు కర్త కననము అవరు కననము సంప్రదానం అవడు కర్త కర్త దేవత దేవత కర్తకి దేవతగా భేదం అంటే ఇంకా క్రియతున్నది ఈ భేదము అర్థమైందండి మీకు క్రియాకారక ఫలాత్మత్వం ఈ ఏడు ఏడు ఈ ఏడింటి ఏడు ఆత్మస్వరూపములో భాగమే ఒక మీమాంస అంటే అర్థమైతే క్షత్రజ్ఞుడు క్రియాకారక ఫల స్వభావము తన ఎందుకు కలిగి ఉన్నాడా లేదా అంటే అనేక పర్యాయాలు సంస్థలతో మొదలెట్టి ఈ పదమూడో అధ్యాయం వరకు కూడా అనే ఈ అధ్యాయంలో కూడా ఎదర చాలా విస్తారంగా ఎవరిని నిరూపించాడంటే ఆత్మస్వరూపముందు క్రియాకారక ఫల భేదము లేదు అని చూపించారు అర్థమైందండి మరి అక్కడ ఉందండి స్వరూపంలో ఇందాక చెప్పండి చూడండి మౌనపు ఘడియలోనే అక్కడ ఉన్న ఆ ఎముక ఆత్మ చైతన్యము దాని ఎందు క్రియాకారక ఫల స్వభావము లేదు అంటే దాని ఎందు కర్తృత్వం లేదు మోక్తృత్వం లేదు ఫలం ఎందు కర్మత్వం లేదు కర్ణత్వం లేదు సంప్రదానత్వం లేదు అప్రాధానత్వము కూడా లేదు ఈ భేదములతో కూడిన ఈ స్ట్రక్చరుల దిశ ఎనిమిది అంశాలతో కూడిన క్రియా అనే ఈ స్ట్రక్చర్ ఇది ఆత్మస్వరూపంలో లేదు